కీర్తన అది భక్త సులభుడును పరతంత్రుడుహరి యుక్తి సాధ్యమిదే ఒకరికీ గాడు నినుపగులోకముల నిండిన విష్ణుడు మనుజుడనాలో మనికి అయ్యే మునుకొని వేదములముడిగిన మంత్రము కొన నాలికలలో కుదురై నిలిచే ఎలమిదేవతల దేవుడు నలుగడ అధముని ననునేలే నేలే బలవగు లక్ష్మీపతియగు శ్రీఘరి ఇలమాయింఠను ఇదివో నిలిచె పొడవుకు పొడవగు పురుషోత్తముడే బుడి బుడి మాచేత పూజగొనే విడవక దివో శ్రీ వెంకటేశ్వరుడు బడివయడు మా పాలిట నిలిచి